నరుడు గురుని జేరి నాలుగు సేవలు చేసేనేని నిజము జప్పునయ్యా జెప్పగానే మాయ చప్పుడు చల్లారు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము హృది మధ్యలో నివాసముజేయుచూ సూత్రధారివైయుండి జీవుని పాత్రధారిగా ఆడించు ఓ ఆత్మ వినుము నరుడు గురువును ఆశ్రయించి భక్తిభావము గలవాడై గురువును పెద్దగా భావించుకొని స్థాన అంగ భావ ఆత్మ అను నాలుగు రకముల సేవలు చేయుచుండిన గురువు ఆత్మజ్ఞానమును బోధించును ఆత్మజ్ఞానము వలన మాయ బలము తగ్గిపోవును విశేషార్థము మానవుడు బ్రహ్మవిద్యాన్వేషుడై ఆ విద్య గురువు వద్దకు పోయి శాస్త్రానుసారముగా వినయ విధేయతలతో మెలగుచూ సాష్టాంగదండ ప్రణామములాచరించుచూ నాలుగు సేవలు చేయుచుండిన ఆత్మజ్ఞానము ప్రాప్తించును నాలుగు సేవలు ఒకటి స్థాన రెండు అంగ మూడు భావ నాలుగు ఆత్మసేవలు ఒకటి స్థానసేవ గురువు నివసించు ప్రాంతమును శుభ్రముగా నుంచుచు ఆ స్థలమును గురువు మనస్సుకు అనుగుణముగా నుండుటకు తగిన కార్యములజేయుట స్థానసేవయగును రెండు అంగసేవ గురువు శరీరమునకు సేవలు చేయుట అనగా శరీరమునకు కావలసిన ఆహార పానీయములు మొదలుకొని దుస్తులు మొదలుకొని శరీర పోషణ శరీర జీవనములో ఆరోగ్యముగా చూచుట మొదలగు కార్యములన్నిటినీ అంగసేవ అందురు మూడు భావసేవ గురువును తనకంటే పెద్దలయినా పూజ్యులయినా తల్లి తండ్రి దైవముగా భావించి వారికిచ్చు గౌరవమునే గురువుకు ఇచ్చుచుండుటను భావసేవ అని అందురు నాలుగు ఆత్మసేవ గురు నుండి వచ్చు ఆజ్ఞలను శిరసా ఆచరించుటయే ఆత్మసేవాయనబడును సేవలు చేయు శిష్యులను చూచి గురువు వారి బ్రహ్మవిద్యా జిజ్ఞాసత్వమును పరిశీలించి పరిపక్వమైన దశలోనే చెట్టునుండి కాయలు కోసినట్లు సేవలందు పరిపక్వదశకొచ్చిన వారికి ఆత్మజ్ఞానమును బోధించును దానివలన మాయ యొక్క వైపరీత్యము తగ్గి శిష్యుడు మాయాతీతుడగును ఈ కాలములో గురువులే ముందు బోధచేసినప్పటికీ శిష్యులు సేవలు చేయకున్నారు సేవలేని బోధ గురువుకు బాకీపడునట్లు చేయును ఆ రుణము తీర్చుటకు తిరిగి జన్మలెత్తవలసివచ్చును అందువలన సేవలు చేయని వారికి జన్మరాహిత్యము రాక జన్మ సాహిత్యము కలుగును పూర్వము పెద్దలు గురుసేవలు ఎంత చేసినా తీరనిదే యగును అనుభావముతో ప్రాణ ధన దేహములు గురువుకు సమర్పణయని అన్నీ గురువుకు అర్పించి తాను తనదీయను భావన లేకుండాయుండెడివారు